బ్రహ్మణాం బ్రహ్మణాకాశా గురీలసాద్రీమహాగ్రాపతయ నమార్శివసమారం శంకరాచార్య పుష్మాన్రాచార్య పక్షాం వందేశే పరంపరా ఓం మందే భీమ పశ్యే మాక్షరస్థిమదే మహిళాయుస్ నైోత్సవాస్తినూ వస్తి నష్టోహరి స్వస్తి నోగహస్తా ఓ శాశ్రామీ మయతే మన్యమాన సర్జా పర్యాప్తకామస్ కృపాత్మనస్సు ఇహే ప్రీయ కామా మన్యమాన కామాన్ కామన్ అయితే సో మానవుడు అలా చింత చేస్తూ భావ ధ్యానం చేస్తూ ఉంటాడు విషయం భోగాలు అలా ధ్యానం చేస్తూ మైండ్లో చిన్నప్పటి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఆఫ్ సెన్సేవ్ వాల్యూస్ నిర్మాణం అయిపోయింది నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ నెట్వర్క్ వెనకాలండి ఆ నెట్వర్క్ లోంచి జగత్తు చేసుకుంటూ ఉంటాయి జగత్ చేసిన విషయా కాబట్టి ఇప్పుడైతే మనస్సు అంటే ఇట్ ఈస్ అ నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ ఇన్ సియర్స్ ఇట్ ఈస్ మైండ్ దెర్ ఇస్ నో అదర్ మైండ్ ఆ మైండ్ ఇంద్రియాలతోటి జగత్తుని పరిశీలిస్తుంది అయిపోయినట్టున్నాయి వాటర్ పంప్ చేసుకున్నట్టున్నారు సో మనము చుట్టూ ఉండే ప్రపంచాన్ని జగత్తుని మన కామనాల సత్రంలో నుండి కామనాల వలలో ఉంటాం మనం కామనాల లోపల ఉంటాం ఆ కామనాల నెట్వర్క్ లో నుండి మనం జగత్తుని చూస్తాం కాబట్టి జగత్తు మన మనస్సు తగ్గతులుగా కనపడుతుంది కానీ యథార్థమైన ఎగస్ కోరూపం మనకు సో మనకి సర్వవ్యాపకమైనటువంటి ఆ ఈశ్వరీయ విభూతి అది మనకి కానరాదు ఎందుకంటే మనం దాన్ని చూడటానికి సంసిద్ధంగా లేదు మన మనస్సుకి ఆ రకమైనటువంటి వేయడం లేదు చేతనే మనము కామనల చేతను బాగా ప్రభావితుడమై ఆ కామన కామనల వాసనల చేతను వాసితమైన అంతఃకరణంతో మాత్రమే జగత్తును జగత్తులో జగత్తుని చూస్తూ ఉంటాము ఏనాడైనా ఈ కామనల వాసనల్ని పరిష్కేదించి స్వచ్ఛమైన అంతఃస్కరణతో ఆల్మోస్ట్ టోటల్లీ స్త్రీ స్త్రీగా ఉన్నటువంటి అంతఃస్కరణతో జగత్తును చూడగలిపితే అప్పుడు జగత్తు యొక్క యథాత్ పుస్తక రూపము స్పష్టంగా కూర్చున్నాం సర్వం కల్యుధం బ్రహ్మ అనే వాక్యం ఏదైతే ఉందో జగత్తుంతా కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వలే ప్రకటమై ఉన్నాడు రూపంగా అని చెప్పే మాట ఉందే ఆ మాట అప్పుడు ఇది యథాస్ అంటూ ఉంటుంది లేకపోతే ఏదో పుస్తకాల్లో సర్వం కల్యుదం బ్రహ్మ అంటే మన మనస్సు యొక్క స్ట్రక్చర్ దాన్ని తెలుసుకునే స్థితిలో లేదు కాబట్టి ముమోక్షనకు మొత్తాన్ని కోరేవాడు మొత్తాన్ని కోడేవాడు అంటే కర్వమునందు ఇష్టరుల్ని దర్శించేవాడు అధ్యాత్మమునందు కూడా అహంకారానికి అతీతమైనటువంటి ఆ ఇష్టరు ఏ శక్తిని దర్శించేవాడు పరువు మోక్ష మోక్ష పరువు జీవన్ముక్తులంగా అటువంటి జీవన్ముక్తావస్థని పొందబోవాడు అసోట ప్రధానంగా చేయవలసినటువంటి సాధన ఏంటంటే కామనా త్యాగం జనో కామత్యాగేవాసనం తగ్గిపోతుంది సో కామాన్య ఇష్టాద్రిష్ట ఇష్ట విషయాన్ని కామయటే మన్యమాన సద్గుణశ్చింత సో కామనాన్నది ఇంత అనుసరి నేను మనం చేశాను నేను సార్ అంటాను కామనాన్నది అది ఒకే థాట్ కాదు ఏదో ఆలోచన పోయింది అలాంటిది కాదని kamana nalli idu suppose yedi sadanga edana aalochiche aalochinchu ah everest so now you there is a, a heart you know apadanana nalli miga hathe so what happens to the heart in anamanga vatu me manasulo lingaravthonu yani athate on the what కాబట్టి కామన్ అలాంటి భాష కాదు అలా వచ్చిపోయే భాష కాదు అది వచ్చి అలాగ ప్రగడ్తా హారే అలాగ ఫిక్స్ అయిపోతుంది ఒక గ్రూవ్ లో పడిపోతుంది మైండ్ మీరు ఎంత కష్టపడి ప్రయత్నించినా కూడా మళ్ళీ మళ్లీ దాని మీదకే వస్తూ మైండ్ ఫాల్స్ ఇన్ ద్రూవ్ ది బ్యాటర్న్ ఆఫ్ థింకింగ్ బికమ్ ఫాల్ ఫాల్ ఏది మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే వస్తుంది దాని ద్వారా దింపు చేస్తే అది అది ఒక కామనవు చాలా రోజులు కూడా తప్పింది అది ఒక అలా కాకుండా దాన్ని కామన కింద మనం డెవలప్ చేసుకుంటాం మనమే డెవలప్ చేసుకుంటాం కూడా బాగా చెప్పారు జాజతో విషయాలు తెలుసా సంగతి దేశం క్రియాయతే సందా క్రియాయితే కామ సో మనము ధ్యానం చేస్తాం విషయాలను ధ్యానం చేస్తాం మోభ వస్తువులను ధ్యానం చేస్తాం సో సాయంకాలం సినిమాకి వెళ్ళాలనుకోండి మధ్యాహ్నం నుంచి ఎక్సైట్మెంట్ అవుతుంది సో సినిమా ఆరు గంటలు వినుకోండి నాలుగు గంటల నుంచి ఎక్సైట్మెంట్ ఏదో సినిమా నేను అన్నాను దృష్టి ఉంటాను మా చిన్న కాలం మా చిన్నప్పుడు దృష్టి మీ సినిమా అంత ఫేవరైట్ కాకుండా అలాగే ఏదైనా పార్టీ ఉందనుకోండి ఏది సాయంకాలం పార్టీ అనుకోండి ఇలాంటి నుంచి ఎక్స్టేజ్ సో ఆరోగ్యంగా ఒకసారి ఏమైందంటే మా చిన్నతనంలో హై స్కూల్ చదివి రోజు బాగా గుర్తు యానివర్సరీ ప్రోగ్రాము మీ పిల్లలు ఎంత యానివర్సరీ నాటకాలు వీరి చిత్ర వేష ధారణ ఇవి కూడా తీసుకున్న ఆ యానివర్సరీ ప్రోగ్రామ్ గురించి మేము ఈ వెయిటింగ్ ఫర్ దట్ డే డీడే ఫర్ దాట్ డే వెయింగ్ ఫర్ టు అనౌన్స్ చేసినటువంటి చాలా ఇచ్చినా ఏంటే అప్పుడు పల్లం రాజు అని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ స్కూల్ నేను సంజీవ్ రెడ్డి గారు ఉంటారు పల్లం రాజు అని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు ఆయన సరే ఆయన ప్రారంభించారు ఆయన వాళ్ళు చేసే పేరెంట్స్గా డిసపాయింట్మెంట్ లేదని అదే పోయి పోయినా యానివర్సరీ కూడా లేదపోతే లేదని వాళ్ళు మాకు కళ్ళ నీళ్ళ పడుతుంది ఎందుకంటే మేము ఉదాహరణ పడినా ఉద్యమం అలా భావన చేసి బాగా సమానంగా డిజైన్ చేసి దాన్ని డెవలప్ చేస్తాం సో అమాన్య హాని మాత్రమే కాదు ఇక్కడనే ఏదో ఒక వేకరం క్రితంలో సత్యం లేదు చిన్న భోగాలను వేకరికృతంలో సత్యం లేదు వేకరం క్రితం నిలిపి చేయటం అన్నట్టుగా ఉండాలి కానీ దాన్నే ధ్యానం చేసుకో కూర్చున్నా ఉన్నది మనస్సు నిర్మాణించే పరిస్థితి అధికారులు సో తర్వాత చింత ప్రార్థయతే బ్రహ్మ ప్రవృత్తి చేతి సహాయతే వాడు చింతయాన ప్రార్థయతే అతి గురించే చెంత చేస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి వాటినే కోరుతూ ఉంటాడు ప్రార్థిస్తూ ఉంటాడు వ్యాఖ్యించడం అంటే ఎవరిని ప్రార్థిస్తాడు మనిషిని ప్రార్థిస్తాడు టీచర్లను ఇంకేదైనా దెయ్యం ఉండడం నమ్మకం ఆ దెయ్యాన్ని కూడా మనం పడి దానికి ఏమి ప్రార్థించడానికి అయినా సత్య ఈ రవితి ప్రేత రవితి ప్రేసి గాడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ వాళ్ళకి ప్రతి పేర్ అవుతుంది సో ఆ లెవెల్కి తయారవుతుంది సో వెరీ టూ టూ ఆప్షన్ కేవలము కామఫీజీ కామఫీది ఆ కామల చేత ప్రేరకు కామఫీది అంటే కామయ్య ఆ బిస్తో బిస్ ఐస్ ఆ బిస్ ఐస్ కాలేదు అకారాంతమైన అంగం అయి ఉండాలి కామవిహీ హిస్ హరిహిలాగా అయ్యి ఉండాలి అవలేదు దైదిక ప్రియములు కామయ్య ఎందుకంటే శంకర్ల దాన్ని కామవిహి మాట్లాడుతో కామముల కామట్టమనులు ఏంటి వస్తున్నాయి శంకర్లు ఏమంటున్నట్లుంటాయి ధర్మాధర్మ ప్రవృత్తి సేపు తీసే వీటి చేసే ధర్మకార్యానికి కాములవే వీటి చేసే పాప కార్యాలే జరుగుతాయి పాప కార్యాలు కామనల వి చేత ప్రేరిస్తే చేస్తాడు అధర్మ కార్యాలను కూడా కామనల చేత ప్రేరిస్తే చేస్తాడు ఇది గిట్టయ్యే ఇచ్చారు పై కామనలు అంటే ఏదో ఇచ్చిన ఏదో ఇచ్చినారు గిట్ట ఇచ్చారు పైయ్య గిట్టయ్య భోగములు ఉంటాయి నేను మనం చేసిన ఆ భోగములను కోరుతూ ఉంటాడు అలాగే అదే కామనలు అదే మనిషిని ధర్మాధర్మముల వెళ్ళి ప్రవర్తించగలుగుతాం ధర్మం చేసుకుంటే పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళి అక్కడ మరణించిన ఇక్కడ పుడతారు స్వాపం చేసుకుంటే నరకానికి వెళ్లి అక్కడ మరణించిన ఇక్కడ పడతాం ప్రవాహం నడుస్తూ ఉంటుంది సో నిజానికి నేను ఒక మనవి వ్యక్తి కూడా ఒక ప్రశ్న చేసుకోవాలి ఈజ్ మై లైఫ్ నార్మల్ నార్మల్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను సరే అధికమైన కామనలతో బాగా వ్యగ్రంగా ఉండే లైఫ్ అప్సెస్త్గా ఉంటారు చూడండి చాలా కామనలతోటి అప్సెస్ట్ గా ఉంటాం అది నార్మల్ లైఫ్ చాలా ఎర్మల్ ఆ మనస్సు ఆ దృష్టి చాలా ఎార్మల్ అది ఆ రకమైన వ్యవస్థ మనస్సులో నిర్మాణమై ఉండగా ఆ వ్యక్తి ఈ కెన్ నెవర్ గెయిన్ ఇది నాలెడ్జ్ అని కామన అనేది అది ఆ ఆత్మానుభూతిని అడ్డుకట్టమే చేసుకుంటుంది డీపర్ ఎక్స్పీరియన్స్ అన్నారు ఆత్మానుభూతి దేవుకు దేహాభిమానమే కాకుండా ఒక సింగింగ్ ఆఫ్ అవుట్ కోరింగ్ ఆఫ్ లవ్ అండ్ సెన్స్ ఆఫ్ గల్పీ కంప్లీట్ సెన్స్ ఆఫ్ గల్పీ తర్వాత సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ and the capacity to forgive even the enemies. These are all very deeper experiences. Tala <laughs> antarikamaina, yodaina anuhava, the anuhava sthiti, the anubhutulu, the kamanalo kutu nipi raadi variki, allaldi untaayana sangita kode variki. Aadanta seku, what a net of desires silo batuto onshade, ఆ నెట్టులోంచే మాట్లాడతాడు ఆ నెట్టు లోపలే బతుకుతాడు అనేది ఆ కామనల చేతనే ప్రేమితుడై వాడు ధర్మం చేసినా కామనల చేత ప్రేమితుడే చేస్తుంది అధర్మం చేసినా కామనల చేత ప్రేమితులేం చేస్తుంది చాలా కష్పలమైన వాతావరణం మనం గమనిస్తాం సో ఒకసారి నేను చూసా ఒక ఆయన నక్షత్ర జపం చేయించాం ఎనిమిది నక్షత్రాలు పోయి ఎనిమిది నక్షత్రాల మీద హఠాత్తుగా ఈ ప్రేమ ఇది పుట్టిపోతుంది అంటే నక్షత్రాల మీద ప్రేమ ఏం కాదు ఈ పేర్ ఫర్ ఆల్ దోస్ స్టార్స్ పుట్టింద స్టార్స్ అన్ని ఓవర్ నైట్ అవన్నీ కూడా కరిగిపోయి అంతరిక్షన్ లో లేకుండా పోతే ఆయన ఇచ్చేసి ఆయనకి ఆయన తన కొనసూస్తాను కర్రీ చూస్తున్నా పోతే బాగుంది అంటే ఈజ్ నాకు ఆల్ రోజు కాకుండా ఎవడో ఈయనకి ఈ చెవిలో వేశాడు నీకు ఈ నక్షత్రం బా నక్షత్రాలేవో బాదేవో అని చెప్పి కష్టాలు ఉన్నాయి ఎప్పుడు హీజ్ ఇంట్రెస్టెడ్ ఉంది నక్షత్రం అదర్వైజ్ హీ డెన్ పేర్ హరి నక్షత్రం అడీ తీసు నక్షత్ర నక్షత్రం ఏ వడిసి నక్షత్రం విడదే వన్ వే అర్ దేజ్ అవి తనపడితే అడ్ కృష్ణ తలవర్చుకుంటాడు ఈజ్ నాకు ఇంట్రెస్టెడ్ ఉంది నక్షత్ర మీ స్టార్ బట్ దెన్ వాడి అతగాడి కామనాపూరితమైన జీవితానికి వాటికి సంబంధం ఉందని ఎవడన్నా చెప్పేప్పటికి దెన్ నక్షత్రాధికం సింపార్టెంట్ లేకపోతే హుం సేఫ్ స్పందిస్తా సో ఎవరో చెప్పారు నీకు ఈ నక్షత్రం బాగులేదు కనుక జపం చేస్తే నీకు మంచిది లేదు ఇప్పుడు నక్షత్ర జపం అంటే ఎవరికి చేసుకుంటారు ఎవరో కొంచెం స్మార్థం చదువుకున్నాడు వేదం చదువుకున్న వాడికి అయితే మంత్రాలన్నీ వస్తాయి లేకపోతే స్మార్త చదువుకునే నాలుగు మంత్రాలు వల్లి వేసిన వాడు ఓ పట్టి కింద ఉంటుంది ఇవన్నీ ఒక వస్తున్న యాజీ ఫుడ్ స్మార్తాలు ఉత్తరం ఉండిగా ఒక వస్తున్న దాంట్లో ఈ సమాచారం అంతా ఆర్గనైజ్ చేసే ఎవరో పెట్టారు ఆ పుస్తలో నాలుగు మంత్రాలు వల్లిస్తే మరియు నక్షత్రం జరుగుతుంది అలాగే తెలిసిన ఆయన్ని ఒక ఆయన్ని రిక్వెస్ట్ జపం చేసేస్తుంది సరే నక్షత్ర జపం తాను చేసుకొచ్చుదా ఎంత చేసుకొస్తుంది ఎవరి దగ్గర వెళ్ళి కూర్చుంటే నాలుగు సంవత్సరాలు తక్కువ చేసుకుంటాను ఎక్కువ ప్రయోజనం చేసుకుంటాను ఇది నాటే తీసు సో కానీ తాను చేసుకునే ఉత్సాహం లేదు నిజాత ఎవరికో చేయరు ఈ జపం చేసి అతను పొద్దున్న ఆర ఏపడికి వచ్చేయత ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చి జపం చేస్తాను దీని తప్పకి ధర్మం చేయడం ఇస్తేనే నాకు నాకు అప్పుడు డౌట్ వస్తుంది డ్యామేజ్ అయింది ఎందుకంటే లోకల్ వ్యవస్థ అంతా అలా ఉంటుంది దాంట్లో ఇతను ఈ యజమాని ఇతని ఏజెంట్ మిత్రలేచి కాఫీ తాగి చుట్ట విడిగించుకుని అప్పుడు భార్యను అడుగుతాడు నక్షత్ర జనం చేసి ఆయన వచ్చాడా వచ్చాడు అని చెప్తున్నాడు ఒకవేళ రాలేదనుకో ఏం పంతులు వచ్చాడా అంటే ఈ వేళ కొంచెం ఆలస్యంగా వచ్చాడు అలాగా బోన్లు చేస్తాడు లేదు జపం చేస్తాడు ఈయన మాత్రం తొమ్మిదికి స్నానం చేస్తాడు ఇంత కలుపుకోవడం కాసేపు అక్కడ మే అయిన తర్వాత తొమ్మిది నుంచి స్నానం చేస్తాడు స్నానం చేసి ఆయన తొమ్మిదిన్నరకు జపం పూర్తి చేస్తాడు కదా అప్పుడు వెళ్లి ఆయన రెండు అక్షతులలో పంచపాత్ర నీళ్లు పెట్టుకుని జపం చేస్తాడు ఈ అక్షతుడు ఈ నెట్ నీళ్ళు వేస్తాడు ఆ నీళ్లు తీర్థం ఇస్తాడు ఆయన వెళ్లిపోతాడు ఈడు ఆ తీర్థం అప్పుడే స్నానం చేసొచ్చి ఆ టేప్ తీసుకుని ఆ క్షదం ఇచ్చి చేసుకుని వీరి గొప్ప ధర్మాలను అనుష్ఠించారు ఇది ఏదో సెవెన్ డేస్ తో ఫైవ్ డేస్ లో జరుగుతుంది ఈ ఇది అయిన తర్వాత ఇప్పుడు దక్షిణిచ్చి కార్యక్రమం ఆ దక్షిణ రోజుని వాళ్ళిద్దరూ ఒకళ్ళని తిట్టుకోవడం మినహాయించి లేవరు ఎక్స్ప్రీంలీ అన్ హ్యాపీ హ్యాపీ ఆ జపం చేసిన ఎవరూ హ్యాపీగా ఉండొచ్చు ఆయన నక్షత్రి రూపం చేసాను కూడా కొంచెం ఉదారంగా ఇవ్వచ్చు కదా మీరు కూల్ మనిషిని పెట్టుకున్నారు అనుకోండి రోజుకి అమ్మ తీసుకుంటారు వంద రూపాయలు సో అదే వేగంలో ఉన్న వాడిని చెప్పిన మీరు జపం పెట్టుకున్నారనుకోండి డబ్బులు తీయమౌం నేను రోజుకి రెండు వందల రూపాయలు చూపున్నాను ఐదు రోజులకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఆయనకి ఇవ్వచ్చుగా వెయ్యి రూపాయలు ఇస్తే ఇంతలోకి ఏమైపోతుందో ఏమే అవడం చిలకలా ఉంటాడు ఒక రూపాయలు ఇవ్వచ్చుగా దాంట్లో ఉండి బేరం ఈ విధంగా నాకు అక్కర్లే రక్షణ అని ఆయన పాపం నిరుత్సాహపడిపోయి ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఐదు రోజుల నుంచో ఏడు రోజుల నుంచో ఆయన జపని చేసి చేసి చేసి ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఇవన్నీ రక్షేసుకున్నాడు ఇప్పుడు వస్తుంది ఆయన పాపం వెయిటింగ్లో ఆయన ఆయన ఆశ అయింది మరి ఆయనైనా తక్కువ చోళ్ళే మనం ఈ జపం చేశారు కానీ మరొక ఊర్పణ ఏం చేయలేదు కదా జపం కదా చేసింది ఊర్పణ అంటే నా ఒళ్ళు కండలన్నీ కరిగిపోయాయి నాకు పేమెంట్ రాలేదని వాడు బాధపడదు ఈయన చేసిందేటి జపని చేసినాడు జపం అంటే నక్షత్ర మంత్రాలు ఉంటాయి అనురాధ అను హీషా వర్ధమానహనవుతుంది అంటే అనురాధ నక్షత్ర రూపంగా ఉండే పరమేశ్వరుని మేము హరిష్తోటి మేమేమో ఆరాధిస్తున్నాము మాకు బుద్ధి కలిగింది ఇలా ఉంటాయి అనుమంత్రాలు ఇది ఆయన చేసింది జపం పోనీ వాడు ఇచ్చే ఇచ్చాడు లేకపోతే మానాడు మన జపం మనకు ఎక్కడికి పోతుంది వాడు ఇచ్చింది నాకు సంకే ఇచ్చాడా ఎక్కువ ఇచ్చాడా తప్పు ఇచ్చాడా నిర్ణయించేది తీసుకోడు నా జపం ఎక్కడికి పోరు కదా లట్ హిమ్ బీ హ్యాపీ లెట్ హిన్ యూ వట్ ఎవర్ హీ లైఫ్ అని ఈయననుకోడు పోనీ ఉదాహరణగా ఇస్తాం మనం చేసుకోలేకపోయింది చేసి పెడుతున్నాడని ఆయన అనుకోడు వీళ్ళిద్దరూ కలిసి ఒక పని చేసే అది కాదు సో ఓం అని మొదలుపెట్టినప్పుడు కామనా శ్రీకృష్ణార్పణం వస్తూ అని అంతం చేసినప్పుడు కామన మధ్యనంత కామన ధర్మాధర్మం ప్రభుత్వం ధర్మాధర్మములు సన్మానం చేసినప్పుడు కూడా కామల చేతన ప్రేమించే ధన్మానం చేస్తాం ఔదార్యము ఉన్నది మనస్సు ఉన్నది సుఖరామం ఉండదు మళ్ళే నా గుర్తిని లభ్యం ఎంజాయ్ అనేటువంటి మనస్సు సుఖరామం లేకుండగా కేవలం కామన్ వల్ల కోసం సరే ధ్యాన నేను తెలుసు ఏదో పుణ్యం చేసుకుంటే పుణ్యం అక్కడికి పోతే దాని ఫలం వస్తుంది ఎంత ఫలం అండి ఎంత ఫలం మనిషికి వందేళ్ళ ఆయుర్దాయం భగవంతుకి ఇస్తే వీడి ఆయుర్దాయం వీడు తెలుసుకునే లోపల అయ్యే ఆయన ఎంతకాలం బతుకుతుంది మనిషి అయిన కాల ప్రవాహం నడిచే తీరిక లేదు చూస్తే సో ఎందుకు ఇప్పుడు ఎండ గ్రేవ్ చూడడం లేక కాబట్టి ఎంత జీవితం చేసారు అంత జీవితం కాబట్టి ఈ పుణ్యం చేసుకుంటే పుణ్యం ఖర్చు పుణ్యం ఖర్చు అయిపోతుంది రావణాసుడు హనుమంతుడు అంటాడు ఈ పుణ్యం ఖర్చు అయిపోతుంది జాగ్రత్త పడంట ఖర్చు అయిపోతూ ఉందంట పాపం చేస్తే ఆ వెయిట్ చేస్తూ పుణ్యం మటుకు ఖర్చు అయిపోతుంది ఎందుకంటే సభలో రెండు పేరోల గల్లో కూర్చొని ఉంటాడు సింహాసనం లేదు రావణాసు మరి పుణ్యం ఖర్చు అయిపోతాం పాపం మాత్రం వెయిటింగ్లో ఉంది వెచ్చే అని అంటాడు కాబట్టి పుణ్యం ఈ పుణ్యం ఎంత పుణ్యం చేస్తాం పుణ్యం చేయగలం మనం మనకున్న శక్తి అంతా వినియోగించి పుణ్యం చేస్తే ఆ పుణ్యం ఓ జన్మకి తోటి కథ మన పాపాలు మనం ఉన్నాం కింద పాపాలని అకౌంట్ వేసుకుని బాగుపడుకోవడం ఎవరు లేదు ఇందపాపములకు అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ఏమన్నా ఒక వ్యవస్థ ఒక పులికి రావాలి కానీ సంసారం ఇపాల అకౌంట్ వేరీ వేసిన సంసారాన్ని ఉద్ధరించడం అనే ప్రసక్తి ఏది కాబట్టి సో తత్ర జాగ్రత్త అక్కడక్కడ పుడతాం దేహం అయిపోతుంది అక్కడక్కడ పుడతాం అక్కడక్కడంటే ఎక్కడెక్కడ ఎత్ర ఎత్ర విషయప్రాప్తినిమిత్తం కామా సంయోజయంతి త్రతు కైరే కామై వేష్టితాయే ఎక్కడెక్కడ పుడతాడంటే ఈ కామాలు సమాహ కర్మసు పురుషం నియోజనం కామను మానవుణ్ణి ఏ ఏ కర్మలలోకి మూసివేస్తాయో ఆ కర్మలని బట్టి ఆయా విషయముల విందు ఆయా భోగముల విందు ఆ కర్మలను బట్టి సో ఎలా పుడతాడో తెలిసిన వైరేవ కామ ఇది వేష్టిత జాయకే వేష్టిత అంటే దారం వేసిటే మమ్మీ మమ్మీ పై చేసే పోషకార పోషకారాన్ని కూడా వేష్టిత హాని వర్ణిస్తాను సో పోషకార యువాత్మానం వేష్టితం ఆలో గురి పోషకారము అది తన తిక్కు తాను సింకు దారంతో అలాగా బంధించుకుంటున్నాను దారం తీసుకోవడానికి బంధించుకుంటుంది ఇంకో దారం తీసి మరో దారం తీసి దారం తీసుకు ధరించి అన్నది దాన్ని దాన్ని బంధించుకోవడానికి అలాగే ఆఖరికి ఈ దారాల బీఖానాలు మరణించశకారమానం ఆ విధంగా నిన్ను నువ్వు కామనలో అనే దారాల చేత బంధించుకుంటున్నావు అని ఎక్కడో శాంతిపురమంలో అంటాం సో ఆ విధంగా కోషకారము కోషకారము అంటే కురుగు సో కోషన్ తొలగించి కోశకారా తన బందిఖానాన్ని తానే నిర్మాణం పేరు వస్తున్నారు అదే విధంగా మానవుడు కూడా పురుషు కారణం వస్తున్నారు పూసు తిరుగులాగా తనని దాని పని దానికోమణుల వలయంలో తీసుకునిస్తారు దాని పను పరణిస్తాడు మళ్ళీ ఇంకో జన్మ నేర్చుకుంటారు ఆ జన్మ కథమైన వెంటనే ఇంకో జన్మ అది కథమయ్యాక ఇంకో జన్మ ఇలా ఈ ప్రవాహం ఆపోజిట్ కూ క్యూ అయితే ఒక ప్రశ్న వస్తుంది మరి జీవితంలో ఆనందం అనేది ఉండద్దు అని ఎక్కువరిక ఉండకపోతే ఆనందం ఉండొద్దాన్ని కొంతమంది ఏమనుకుంటారంటే ఎన్నికలు లేకపోవటం నిష్కానంగా ఉండటం అది చాలా చప్పసప్పని జీవితం స్టేల్ స్టేల్గా ఉంటుంది ఫుడ్ కారం ఉంటుంది లేకుండా తక్కువ సోఫం లేదా ఏమి లేకుండా ఉంటుంది అలా ఉంటుంది జీవితం కామన లేకుండా ఏం జీవితం అదే అని అనుకుంటుంది అని అనుకుని ఆ అజ్ఞానం చేతనే కామనలను మానసు అని చెప్తూ ఉంటుంది బట్ వాస్తవంలో నిష్కామ స్థితి కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే హృదయంలో అది సర్వోత్కృష్టమైన ఆనంద కామనలో భయము చింతా తప్ప కామలో ఆనందమో కామను ఫుల్ఫిల్ కాకముందు అంత టెన్షన్ భయం రామును ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మళ్లీ టెన్షన్ భయం అది జారి కొడుతుంది ఇదే కామును అయిన టైంలో ఒక్క ఒక క్షణికమైన మెరుపులాగా ఓ ఆనందం మెరిచి మళ్ళీ మాయ మెరుకు లాగైతే మెరుగు పెన్షన్ కూడా అంత కనబడుతుంది అది మరుక్షణం కన్ను పుడుచుకున్నా కానరాలు చేకటైపోతుంది పెరవకపోతే మంచిదం ఉంది చీకటే ఉంది బాగానే దాంతో కాలక్షత్రం నేర్చుకుంటాం మెరుపు మెలిసింది అంటే ఇంకా ఆ తర్వాత కన్ను పడుతున్నా ఏమీ కామరా అలా అయిపోయింది అలాగే ఏదైనా ఒక కామన పులిఫిత అయినా కూడా దీన్ని అది మరింత అజ్ఞానాంధకారంలోకి దోషిందే గాని మేము గురించి కూడా వేస్తాం కాబట్టి కామనాలు లేని మానసిక స్థితి కలియస్ అప్నందాం కనుక ఆ సత్యాన్ని తెలిపలేక కామముల వెంట మానవుడు పడుతూ ఉంటాడు అయితే ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు జీవన ఇచ్చిపోతాడు సో పర్యాప్తకామే మన పూనుందే టూ హీవ్ ఆన్ దివర్ హ్యాండ్ అది అత్యంత పరమాత్మతత్వ విజ్ఞానా పర్యాప్త కామ आत्मकाम पदसम आत्ता काम यम से जहाँ बार वीर पर्याप्त काम पर्याप्त अंत पिपूर्ण అలంకాలు కామనలు ఏమున్నాయి మేము కాలా చాలు పర్యాప్తకామ ఆప్తకామ ఆప్త అంటే పొందబడిన కామనలు గలవాళ్ళు చాలా చిత్రమైన పదప్రయోగం ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన సో ఆప్తకామహ ఆత్మకామహ అకామహ అని నేపడాల్సింది ఆప్తకామహకే మరి అప్తకామ అది అంటే సుంతకామం కాదు అంశం సేమ్ మీనింగ్ ఇస్తే అప్తకామ అంటే పొందబడిన కామనలు గలవాడు ఎవరు పొందబడిన కామనలు గలవాడు నీరు ఎవరికైనా అడిగి చూడండి ఎలా నువ్వు అప్తకాముడు అంటే అదే ఇంకా చాలా కామనలు ఉన్నాయి కాబట్టి అప్తకాముడు ఎవరు వేడు ఎవరు మరి అప్తకాములు ఎవరు అంటే ఆత్మకామ ఎవడైతే బాహ్యముల నుండే కామనలు చేసి చూడటం మానేసి ఆత్మకాముడు అవుతాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే కామనని జిజ్ఞాస కామన జిజ్ఞాసు కూడా కామనే కదా సో ఇచ్చాత ఇచ్చ సో ఆత్మస్వరూపమును తెలియాలనే కోరిక కవి ఉంటాడో వాడే ఆప్తకామన తెలివల్ ఎందువల్లంటే ఆత్మ ఎల్లే సర్వకామనలు పర్యవసానం చెందుతాయి పర్వత సంప్రతోదక స్థానీయం ఆత్మ సో ఒకడేమో గిండి నీళ్ళ కోసం ఒకడో గ్యాస్ నీళ్ళ కోసం సంతాలు కొడుతున్నాడు ఇంకొకడు బకెట్ నీళ్ల కోసం కష్టపడుతున్నాడు ఇంకోడు సరస్సు కోసం కష్టపడుతున్నాడు మరొకళ్ళో నది కోసం కష్టపడుతున్నాడు ఒకడి దగ్గర నిండి ఉన్న సముద్రం ఉంది ఇప్పుడు వాడి వాడి యొక్క స్థితిలో ఈ కామనలన్నీ అంతర్గతమైపోతాయి కాబట్టి వాడికి త్రాగడానికి నీళ్లు ఉన్నట్ట వచ్చేసినట్టే స్నానం చేయడానికి నీళ్లు ఉన్నట్ట వచ్చేసినట్టే నది ఉన్నవాడికి నది లభిస్తే ఎంత ఆనందమో వీడికి ఆనందం వీడికి వచ్చేసినట్టే సమస్య కావాలనుకున్న వాడికి సమస్య లభిస్తే ఉన్న అది వీడికి వచ్చేసినట్టే అండ్ మరి వీడికి రాని ఏదైనా ఏమీ లేదు ఇది సర్వదోధక స్థానంలో తీర్చితా అంటాం అదేవిధంగా ఏ ఏ కామనలు ఉన్నాయో ఆ కామనల్ని ప్పుడు కలిగే ఆనందములన్నీ ఎంత ఆనందములు బిందు ఆనంద బిందు ఆనందం ఒకడాకొకడా ఈ ఆనందములన్నీ కూడా ఆనంద నిధానమైనటువంటి ఆత్మలో అంతర్గతమై ఉన్నాయి కనుక ఆత్మకామహ అంటే ఆప్తకామహ కాబట్టి నువ్వు ఆప్తకాముడు కావాలంటే నీ కామనలన్నీ సిద్ధిద్దాలంటే ఆత్మకాముడవు కా ఆత్మకాముడు కావాలంటే ఏం చేయాలి అకాముడని కారణం అది కథ కాబట్టి సో ఆ విధంగా ఆత్మ అత్తకామహ ఆత్మకామహ అకామహ ఇది వ్యవస్థ సో అనే ఎలా చెప్పాడంటే మహాత్ములు to convert the love of self to self-love. <laughs> love of self means small self. Small self means only premanic atma-vai-sutti mind. Listen to, ramanal annipura, anitaran-sutti-piritam. Ramanal evolution time, anitaran-sutti, atma-vetamana-vai-sutti. హంకారమును అహంకారమే కామిస్తుంది దేహోన జానా దేహం కూడా కామించాం దేహాన్ని అడ్డు పెట్టుకుని వీడు కానిస్తాడు దానికి దేహం కామించాడు ఇంద్రియములు కామించాం ఇంద్రియములను అడ్డు పెట్టుకుని వీడు కానిస్తాం ఈ సినిమా చూడాలని కళ్ళు అనుకుంటున్నాయా వీడు అనుకుంటున్నాడా కళ్ళగే సినిమా అక్కర్లేదు ప్రొటెస్ట్ చేస్తే కూడా మంట మంట పండుతుంది కన్ను అంటే అర్థమేంటి ఐఎం డావు డౌలో ఉందని కన్ను ప్రొటెస్ట్ చేస్తాం అప్పుడు మీరు వెళ్ళి ఏం చేస్తారంటే మొహం కడుక్కొని ఛాయ్ తాగు మళ్ళీ చూడడం దాకా కాబట్టి పన్ను కక్కర్లా శంతికి ఉప్పు కావాలో శంతికి శంతి ముక్కు ముక్కుకి ఏసెంటో అక్కర్లా ముక్కుకి గాలి కావాలా ఆక్సిజన్ కావాలి ధనవాయువు కావాలి అదేదో దేవుడు ఇవన ఇచ్చాడు ఉప్పు పెట్టినవాడు ముక్కు గాలి వాడే ఇచ్చాడు ఉప్పు పెట్టిన ముక్కుని గాలి ఇచ్చాడు అయితే గంధ పరిమళం కావాలన్నవాడు వీడు అహంకారి అహం జీవుడు ఈగో ఇగో హ్యాస్ ఇగా అంటే ఇంటే పూర్ ముక్కు అది ఇదే అడ్డముగా ఉంది దాన్ని ఇంకా ఆధారంగా అలంబనంగా చేసుకుని ఉపాధిగా చేసుకుని సమర్థించి ఇది ఈగో ఆ ఈగో మీద ఉండే ప్రేమ కామన్ ఎందుకు ఆ ఈగో కామన్ ప్రాజెక్ట్ చేస్తుండేది ఈగో మై ఈగో శుద్ధిశాటిస్తుంది ఈగో మీద ఉండే ప్రేమని విడిచిపెట్టి ఈగోని ఎప్పుడు ప్రేమించలేదు ఇదిగో ఈగో పెద్ద ప్రాణం చేస్తాను ఈగోని ప్రేమిస్తున్నాను ఈగోని ప్రేమ ఇస్తున్నామని ఇంత వివేకంగా అయిపోతున్నాను ఈగోని నేను సాక్షి ఈగో ఇవన్నీ కూడా మీరందరూ విలువీలు ఉండాలి కనుక నా పాటల్లో ఈ మీకు సరళంగా ఈ వారే హోమి బట్ ఈ వరల్డ్ దే జస్ట్ కాన్ నిష్టింగ్ నేను ఒక రోజు చెప్తే నీకు అది అది వాళ్ళ వర్కౌట్ కాదు నేను డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే అలాగే చెప్తూ ఉంటాను కాబట్టి ఇగో సిస్టమ్ అలా క్లీన్ గా చేయకపోతుంది ఈగోలు క్లేమించకూడదు సే దాట్ ఈగోన్ ఎన్ ఎందుకంటే ఈ క్యాన్ డిస్టింగ్విష్ డిట్వీన్ ఈ అవేర్నెస్ విట్మెంట్ ఎందుకు చేస్తాము ఆ డిస్టింగ్ ఇస్తే ఈవెన్ అట్లీస్ట్ క్లాస్ లో పాఠం చెప్పినా కూడా డిస్టింగ్షన్ గమనించగలుగుతాం కాబట్టి ఈగోని ఎప్పుడూ ప్రేమించకూడదు ఈగోని ప్రేమించడం చాలా కులపడం ఈగో అంటుంది నా మాట ఏదో అంటుంది అదిగో వాళ్ళు నన్ను అవమానం అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇది ఫోన్ చేసి వాళ్ళని నన్ను జీవాట్లో పెట్టడం ఇదిగో నన్ను నా మనసులో కష్టంగా ఇచ్చే దారుణో చెప్పాలి దట్ వాట్ ఈగో వాంగ్ అండ్ యూ అబ్లైజ్ ఈగో డోంట్ డూ దూ హ్యావ్ టు సెల్ ది ఈగో సైఎమ్ నాట్ గోయింగ్ టు అబ్లైజ్ ఈగో ఒక కామన్ ఉంటుంది యూ హెవ్ టు సెల్ ది ఈగోట ఆ విధంగా ఈగోని ప్రేమించుకోవాలి ఈ లవ్ ఆఫ్ ది స్మాల్ సెల్ఫ్ సెల్ఫ్ లవ్ యూ లవ్ ఫర్ ది హైయస్ సెల్ఫ్ ఆ విధంగా దాన్ని మార్చుకోవాలి స్మాల్ సెల్ఫ్ లవ్ లేకుండా హైయస్ట్ సెల్ఫ్ లవ్ అవ్వాలంటే ఇదో అకామహామహి లవ్ ఫర్ ది స్మాల్ సెల్ఫ్ ఈజ్ గాన్ ఆత్మకా మహా ది లవ్ ఫర్ ది హయ్యర్ సెల్ఫ్ అప్పుడు కామనాలన్నీ కూడా తీసుకుంటాయి ఆనందంగా నిలబడు సో ఆ విధంగా ఎవడైతే పరమార్థ తత్వ విజ్ఞానా వివేకం ఎవడు ఆ పరమార్థ తత్వాన్ని తెలుసుకున్నవాడు వివేకం జగత్తు సత్యం జగత్తులోని భోగాలు సత్యం అని వాడికి అడిగి విజ్ఞానమే కదా ఓ మహాత్ముడు పాఠంపుకుంటే విన్నాను నేను ఆయన అంటాడు ఈశ్వరుడు సత్యము జగత్తు కూడా సత్యము ఇదిగా పాఠం జగత్తు కూడా సత్యం అని చెప్పడానికి పాత్ర దాన్ని దాన్ని పాఠం చేస్తాలో దానికి మహాత్ముడు కావాలి ఈ లోకంలో మీరు ఎవరినైనా ఉంది అందరూ ఎలా ఉంటారు జగత్ సత్యుత్వ భావంలో ఉండరు అది జగత్తు సత్యమైన పాఠం చెప్పడానికి ఇది సన్యాసం చేసుకుని తపస్సు చేసి ఇవన్నీ చేయాల జగత్తు సత్యం కాకపోతే నువ్వు చెప్పు వింటాము అదేవిధంగా దాని సంగతి ఉంటాం అవి చూద్దాం అలా తెలియజేయం కాదు బట్ సిమ్ ఇమేజ్ చేగత్తు సత్యం సత్యబుద్ధం కాబట్టి జగత్తు వెళ్ళు సత్యత్వ బుద్ధి ఉన్నట్లయితే ఇంట్లో మైల్ తీసుకుంటే అద్భుతం తెలియట్లే absolutely the respect is that that also is going to come one particular desire it just doesn't matter whether it is possible or not it just doesn't matter gohala lakshmanaru goḍi poyina nekkina it matters the life itself annachida vadu action alaga annachida vadu he takes it like that he conducts the sama ట్ ఈ జస్ట్ థింక్ వాడినే థింక్ చేయమని వాడి లైఫ్ ఓవరాల్ లైఫ్ లో ఒక ఎలక్షన్ మీరు వాళ్ళు ఊల్ చేసి విజ్ చేస్తుందని మ్యాటర్ ఎందుకంటే లైఫ్ అంటే ఓ ఎలక్షన్ కాదు ఇలాంటి ఎలక్షన్స్ ఎన్నో ఉంటాయి ఒకసారి నెగ్గినప్పుడు ఒకసారి ఉంటుంది ఎగ్గినప్పుడు డజంట్ మ్యాటర్ ఓడిపోయినప్పుడు డజెంట్ మ్యాటర్ ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో విజ్ చే వాడి పర్సనల్ లైఫ్ కూడా ఇదేస్ లేదండి మ్యాటర్ ఒక ఆయన పది ఐదేళ్ల క్రితం నెగ్గాడు ఈసారి ఇక్కడ ఇవ్వలేదు ఆమె టిక్కటి ఇవ్వలేదు అని భోరు అన్న టీవీ అడిగి ఇప్పుడు ఐదేళ్ల క్రితం నెగ్గినది ఆ నెగ్గి ఆ నెగ్గుదల ఆ విజయము జస్ట్ మ్యాటర్ అని ప్రూవ్ ఆ విజయం అది గాలిలో కలిసిపోయింది అని మరి గాల్లో కలిసిపోకపోతే విజేతగా ఉండాలి కానీ భోరు అని అడగడం ఏంటో అంటే ఆ విజయం గాల్లో కలిసిపోయింది అవునండి I mean, it, it doesn't matter anymore. If it matters, why he should cry? If right. he's crying, it doesn't matter anymore. He will cry just to me, you meet him after one year. He must have, even this doesn't matter. In this place, he may say otherwise. He will just say, a difference also doesn't matter. So, very superficial. The commonaloo, what fulfillment will be. Then of the common of fulfillment, I'm going to call it. దానివల్ల కలిగే ఉల్లాసము వెరీ సూపర్ ఫిన్షియల్ అలాగా ఆ సంప్లెస్ మీద కొంత మూవ్మెంట్ క్రియేట్ చేసి తీసుకోలేదు మీ ఇన్నర్ కోర్ ఆఫ్ ది బీయింగ్ అని అది టచ్ చేయలేదు జస్ట్ వెరీ సూపర్ ఫిషియస్ వెరీ ట్రాంగ్ సియన్ సూపర్ ది ఎక్స్పీరియన్స్ వెరీ సూపర్ ఫిషియస్ ఉపరితలం మీద ఉంటుంది మనం లోపల మీ వ్యక్తిత్వాన్ని లోతుగా టచ్ చేయలేదు తర్వాత వెరీ రాంగ్ సియన్ ఓ కొద్దిసేపు ఉండిపోతుంది బట్టిన్నర్ ఎక్స్పీరియన్స్ ఈ బాహ్య విషయం భోగాలు ఇవ్వలేదు వాటి వల్ల కాదు ఎందుకంటే చాలా అనిత్యములు అసత్యం ఈ సత్యం తెలుసుకుంటారు పరమార్థ తత్వం జ్ఞానాలు అది తెలుసుకుంటారు అది తెలిస్తే ఈ మాట తెలుసుకుంటుంది వ్యక్తి మాట్లాడుతూ విధానం అది తెలియకపోతే గర్భం సత్యం ఇది సత్యం అన్ని సత్యమే అన్ని గాడ్ ఈజ్ రియల్ ఈగో ఇస్ రియల్ హెవెన్ ఇస్ రియల్ వరల్డ్ ఇస్ రియల్ లెటర్ రియల్ రియల్ గా అది వాడు ఔహిక పరమార్థ తత్వ విజ్ఞానా పర్యాప్త కామ చాలు పర్యాప్త కామ చాలు ఇంకా కామం లేని లేదు వైహిక ఆత్మకామత్న ఆత్మకాముడు కనుక అంత మాట ని ఆత్మకాముడు మాత్రమే నిలితాండి వన్ హూ హ్యావ్ నో సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ అదర్ వన్ అదర్ థింక్స్ అండ్ పన్ ఆఫ్ ద పీపుల్ అండ్ పన్ ఆఫ్ సెక్టర్ ఛాన్స్ ఆ సైకలాజికల్ డిపెండెన్స్ లేనటువంటి ఆ పల్లె క్రీడంలో ఉన్నవాడు వాడు అదేంట్ ఐ నథింగ్ యూ ట్రైట్స్ వాటే లీడర్ ఎందుకంటే సపోజ్ యూ నీడ్ సమ్థింగ్ వాళ్ళ ఏ చేత మీరు సపోజ్ యూ నీడ్ సంథింగ్ ఆ సంథింగ్ ఇంకో వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ చేతులు నలపడం ఏర్పడాల్సిందే కదా వాళ్ళు ప్రేమగా ఇచ్చేవాళ్ళు అయితే ఫీజు నెక్కేశారు వాళ్ళు ప్రేమగా ఇవ్వకుండా చాలా బిజ్య వాళ్ళు అనుకోండి కొంతమంది వెయ్యి రూపాయలు అలా అలవోకగా ఇస్తారు ఇచ్చేసి అయ్యో నువ్వు నేను ఇచ్చేవాడిని నువ్వు తీసుకునేవాడి అని ఆ రకమైన నువ్వు పడకు అని చెప్పకుండానే వీ మేక్ ది అదర్ పర్సన్ కంఫర్టబుల్ టేకింగ్ మనీ ఇంటి పర్సన్ ఫీల్స్ కంఫర్టర్ అలాగే ఇస్తారు వాళ్ళు అలా తీసి పీచి తీసి పిసికి పిసికి తీసి వాడు ఆ ఐదు రూపాయలకైతే అలా ఐదు రూపాయలైతే తీయలేదు వాడి వల్ల చాక్ అంటాయి అలా బీజీ తీసుకుని అది చెప్పలేదు బీజీన్స్ లౌన్ గివర్ ఆల్సో జీన్స్ లౌజీ సోయడం అన్నది మూడున్నీ ఇన్స్ కానీ సామాన్లతోటి నిండిన హృదయంలో పేయడం ఎక్కడ లేదు కామత్న ఆప్తకామ పరి అంటే సమంతత అనే అన్ని విధములుగా ఆప్తాహ కామాహం ఎవరైతే ఆత్మకాముడో వాడు పర్యాప్తకం అంటే వాడు అన్ని విధములుగా పొందబడిన కామనలు చాలా వారు వాడే అప్తం ఆత్మకాముడే అప్తం అంతేగాని కోరికలు లోకంలో కోరికలు తీసుకున్న వాళ్ళే ఉండడం చూపించి అడిగి సక్సెస్ ఉన్న సందని కొన్ని చూపిడు అప్ కాముడేమో మీరు అడగండి దుబాయ్ వెళ్ళొస్తే దుబాయ్ వెళ్ళొస్తాం అక్కడ అప్ కాము దుబాయ్ వెళ్ళొచ్చింది వాళ్ళు అడగండి అడగక్కర్లేదు వాళ్ళు చూడండి మీరు అప్ కాపుడు ఏమో హీది వేరింగ్ మనం తెలియలేను స్టార్ అంటే రే బ్యాన్ కళ్ళోడు పెడతాడు చేతిలో కెమెరా పట్టింది అంతకుముందాక చేతిలో ఏదో మామూలు గోల్సంజీ ఏదో పట్టింది వాడు కూరగాయలు పెట్టుకుంటూ కెమెరా అండ్ ఇన్సైడ్ దీనికి ఫీలింగ్ తీసుకు ఎందుకంటే కామన్నలు తీర్చుకోవటం ద్వారా కొత్త కొత్త కామనలు కుప్పుకొస్తాయే గానీ అప్తకాముడేం అవడం తెలుసు అప్తకామా సో కనుక ఆప్తకాముడు అంటే ఆత్మకాముటే కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే ఈ ఊరు పదాలు మీరు బాగా తీసుకు పరతకామత్మన అవిద్యాలక్షణా అపరనీయ తేన పరే రూపే కృత ఆత్మ విద్య సత్య కృతాత్మన ఈ కృతాత్మన అనే పదానికి కళాత్సంగా కృత ఆత్మన చేయబడిన ఆత్మగలవాడు చేయబడిన ఆత్మగలవాడు అంటే ఐటర్ దేవుడి చేశాడు ఎక్కడి నుంచి చూశాడు ఎలా చూశాడు అయితే చేయబడిన ఆత్మంటే ఏంటి అంటే ఇక్కడ చెయ్యడం అంటే వీడు ānuparikshan namahena aham ananupurna Yeah, antratyema, you can say, ego Ego, ego, along, yeah, country, ego alone That's why I'm going to go on something yeah, Ego-anamadhi is always associated with body identity Ego-anamadhi, you cannot stand unfair You just can't have the sense of ego without body identity ఇన్ఫాక్ట్ ఓ మహాత్ములు అంటారు ఇంకో ఇది మిథ్యా అని చెప్పడానికి చాలు ఆ చేతులు చాలా మహాస్ దాంట్లో చంద్రులు అంటారు అప్పుడు దేహభిన్నమైన ఆత్మ ఉన్నదా లేదా అని మిమ్మల్ని దేహం కింద విలక్షణమైన ఆత్మ ఉన్నదానికి విలక్షణం దేహ విలక్షణమైన ఆత్మ ఉన్నదా లేదా ఆత్మా డిస్టర్ ఉంది మెంటల్ బాడీ ఏటాం స్వభావవాదులు క్షణిక విజ్ఞానవాదులు బౌద్ధ బౌద్ధులలో తెగలు వాడు లేదు అని అన్నాడు వాళ్ళు లేదు అని అంటే శంకరులు అంటారు బౌద్ధ క్షణిక విజ్ఞానవాది బౌద్ధుడు వాడు అహంప్రత్యయం గలవాడేనా కదా అహంప్రత్యయం వాడికి ఉందా లేదా చాలు దేహ విలక్షణమైన ఆత్మ ఉన్నది చెప్పడానికి అహంప్రత్యయం చాలు కానీ అహంప్రత్యయం కలవాడైనా దేహ విలక్షణంగా ఆత్మ కలదు వాడు తెలుసుకోలేక పైగా దేహ లక్షణమైన ఆత్మ లేదు అని భావిస్తారు అని అంటారు ఎందుకంటే ఈ అహంప్రత్యయము ఒకప్పుడు ఇంట్లో ఇంకోపండు ఉండట్లేదు అది రైజెస్